డె ఒకటి మనుచు భ్రమసి మాటల మానిన మౌనమదీయుగాదు మాయవిడదు మనసుకల్మసంబు మానిన మౌనంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము చెరప్రకృతి అయిన శరీరమంతటా వ్యాపించివున్న ఓ ఆత్మ వినుము మౌనముగా ఉండవలయునని కొందరు మాటలు మానిమేసి నిశ్శబ్దముగనున్నారు మౌనమనగా మాటలు మానివేయడము కాదు మాటలు మానివేసినంత మాత్రమున మాయ విడదు మనస్సు గుణ సంబంధ విషయములను జ్ఞప్తికి తెచ్చుచునేయుండును గుణములు చెలరేగుచునేయుండును అందువలన మౌనము అనగా మాటలు మానుట కాదని మౌనము అనగా మనస్సు ఏ విషయములను జ్ఞాప్తికి తేకుండా ఉండడమని తెలియవలయును